ీగరుభ్యో నమ శ్రీగణేషాయ నమ శ్రుతిస్మృతిపరాలయ కరుణాయమామిభగపాదశంకరం లోకశంకర ఇథం సచ్యుత్పరానంద ఆత్మా తిం పరం ర తయోైత్యం శ్రుత్యోపదిశ్యనట్టుంది కదా అధ్యేతృవర్గమధ్యస్థపుధ్యయన శబ్దవత్ అంతకు ముందు శ్లోకం చెప్పాలా ఓకే అదే సరే ఆ ఇత్ సత్యత్పరానంద ఆత్మ అనే శ్లోకం చెప్పాలి పద చేయడం ఇతం సత్ చిత్ సత్ చి అలా వద్దులండి సత్యత్పరానంద ఆత్మా యుక్త్యా తథావిధం పరం బ్రహ్మా తయో చ ఐక్యం శ్రుత్యంత ఉపదిశ్య ఇం ఈధముగా ఆత్మా ఆత్మా యుక్తి సచిత్పరానందద్రూపము శిత్రూపము ఆనందస్వూపము అని యుక్తిచే పరం బ్రహ్మ పరం సర్వోత్కృష్టమైన బ్రహ్మ బ్రహ్మ విధం అట్టిదియే అనియు తయో ఆ ఆత్మా బ్రహ్మలు రెండింటికి ఐక్యంచ ఏకత్వము కూడా శృత్యంత వేదాంతములయందు ఉపదిశ్యతే ఉపదేశించబడుచున్నది మనం ఇంతవరకు చూస్తూ వచ్చాము మనిషి యొక్క స్వరూపమేమి మనిషి స్వరూపానికి ఆత్మా అని పేరు ఆత్మ అంటే తాను తాను అనగా కరెక్ట్గా చెప్పాలంటే తాను అనగానేమి అని మనం చూసాం చాలా విస్తారంగా చూసాం తాను అనగా ఏది తెలిసే తెలుసుకునే తత్వమో అది అని మనం నిర్ధారించినాం అట తాను తులీయము జాగ్రదవస్థను వ్యాపించి జాగ్రత్త అవస్థను ప్రకాశింపజేసే వెలుగు తాను స్వప్నావస్థను వ్యాపించి స్వప్నావస్థను ప్రకాశింపజేసే వెలుగు తాను సుషుప్తిని కూడా ప్రకాశింపజేసే అనగా సుషుప్తి ఎందరి అస్పష్ట సద్రూపమును అజ్ఞానమును ఆనందానుభవమును ప్రకాశింపజేసే వెలుగు తాను ఈ మూడు అవస్థలను ప్రకాశింపజేస్తూనే వెలుగు అనేది ఎందుకంటే చైతన్య రూపమైన వెలుగు స్వతహాగా అసంగము తాను ఆ మూడింటిలో ఒకటి కాదు మూడింటికి అతీతమైన నాలుగవ అనే నాల్గవ అంటే మూడింటికి అతీతమైన అసంగ చిత్ తాను ఆ చి సత్ చిత్తు కంటే భిన్నంగా సత్తుని వేదాంతలు అంగీకరించరు చిత్తు కంటే భిన్నంగా ఉండదు సత్తు ఆ చిత్యే సత్ మన అనుభవం కూడా అలాగే ఉండాలి అహమస్మి అనే అనుభవాన్ని మీరు తీసుకున్నట్లయితే అంటే నేను అనే అనుభవాన్ని మీరు పరిశీలించుకోండి నేను అనే అనుభవాన్ని మీరు పరిశీలించి నాకు చెప్పండి కళ్ళు మూసుకుని నేను అనగానేమి అని మీరు పరిశీలించండి ఇప్పుడే పరిశీలించండి కళ్ళు మూసుకుని నేను నేను అనే పదము కాదు తెలుగు భాష కాదు నేను నేనంటే నేనే మరిగించడానికి వేరే వేరే వర్ణనే ఉండదు అది నేను నేను అనగానేమి ఈ నేను అన్నది తన నా తను తను తాను ఉంగుట అవునా కాదా చెప్పండి అవును లేదా అవుననే అంటున్నారా తాను తానై ఉంగుట అంతేనా నేను అంటేను ఇంకేదైనా సందేహం ఉందా దానికి ఇంకా సందేహం ఉండకూడదు ఓకే మళ్ళీ కళ్ళు మూసుకుని నేను అనే అనుభవం నేను అనుభవం నేననేది ఒక పదము కాదు ఒక సంకల్పము ఆలోచన కాదు ఒక అనుభవము నేను అనే అనుభవం దానిని మీరు పరిశీలించి ఆ అనుభవాన్ని ఒక్కసారి అనుభవ అనుభవ రూపులై ఉండండి ఉండి ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం ఆలోచించండి నేను అనగా తాను తానై తెలియస్ తెలుస్తూ ఉండు అవునా కాదా చెప్పండి అవును అదే సచ్చిద్ద తాను తానై ఉండుట తాను తానై తెలుస్తూ ఉండుట ఉండడమే కాదు తెలుస్తూ ఉండుట ఉండుటయే తెలియుట తెలుగుటయే ఉండుట కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను అనే అనుభవము తెలియాలంటే కన్ను కానీ చెవి కానీ అవసరమా కాదు మనస్సు అవసరమా థాట్ అవసరమా కాదు కాబట్టి ఈ నేను అనే అనుభవం ఒక ఎందున్నదో అది అది సచిత్ సచిత్కి మరొక అనుభవ అనుభవ రూపమైన దృష్టాంతం లేదండి సచిత్ మీరు తెలుసుకోవాలంటే నేనులోనే తెలుసుకోవాలి ఇప్పుడు ఘటములో మీరు సత్తుని మాత్రమే దర్శించగలుగుతారు చిత్తుని మీరు ఘటంలో దర్శించలేదు ఎందుకంటే బయట ఉన్న ఘటంలో చిత్ ఎక్కడుంది మరి దాన్ని పేరే జడము కదా చిత్తంటే మీలోనే ఉంటుంది మీరే చిత్తు ఎటువంటి చిత్తు మళ్ళీ మీరు చిత్తైతే సత్తు ఎక్కడ ఉంటుంది మళ్ళీ బయట ఉంటున్నా ఏమేమి ఆ సత్తు కూడా మీరే సత్తైన చిత్తు మీరు చిత్తైన సత్తు మీరు ఏమండి సచ్చిత్తు అయితే ఇంకా ఆనంద మాట ఉంటుంది ఆనందము వేరు సుఖము వేరు సుఖము ఇప్పుడు మీకు ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేస్తే కలిగేది సుఖము దాహం వేసినప్పుడు నీళ్లు కా నీళ్లు అలా చెప్పక్కర్లేదు మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక తీరితే కలిగేది సుఖం సాయంకాలం పూట మైసూర్ బజ్జీ తినాలనిపించింది అనుకోండి సపోజ్ మైసూర్ బజ్జీ ఈజ్ నాట్ ఏ గుడ్ ఐటమ్ ఎందుకంటే దాంట్లో ఆయిల్ చాలా ఉంటుంది బట్ తినాలని అనిపిస్తుంది చాలామంది అది ఈవినింగ్ డిష్ అది నాట్ ఏ గుడ్ డిష్ బికాజ్ సో మచ్ ఆయిల్ ఇస్తే అప్పుడు మైసూరు మధ్య తినాలనిచ్చిందనుకోండి తినాలనుకోండి ఇది కలిగేది ఈ సుఖమే కానీ ఆనందం కాదు ఇంద్రియ తృప్తి కలుగుతుంది ఆనందం కలగదు ఎప్పుడూ ఆనందం అనేది అది శాంతి రూపంగా తన స్వరూపంలో ఉంటుంది ఈ మైసూరు మధ్య తింటే కలిగే సుఖం ఎక్కడ ఉంటుంది అలా మైసూరు బజీ తీసుకుని అలా నోట్లో పెట్టుకుని అవులుతో ఉంటే మీద ఉంటుంది ఆ ఇంద్రియ తృప్తి అక్కడే ఉంటుంది ఆ సుఖానుభవం మనస్సు కూడా పెట్టండి దానికి తోడు సో నాలుక మనస్సు ఏదైనా మంచి పరిమళాన్ని ఆస్వా ఆఘ్రానించినప్పుడు ముక్కు మనస్సు అంతే సుఖము అంతే ఉంటుంది అంతకంటే లోతుల్లో ఏమీ ఉండదు అంచేతనే మైసూరు బడ్జి తిన్నా అయిపోయిన మళ్ళీ మొదటికి మళ్ళీ ఎప్పటి దుఃఖం ఎప్పుడు ఉండేదే వీడి దుఃఖం ఎప్పటికీ పోయి ఓ మైసూరు బడ్జీ తింటే వంద రోజుల వరుసగా మైసూరు కూడా పోగొట్టి కడుపులో కోట్లు మిగులుతాయి తప్ప అంచేత ఇంద్రియ సుఖము వేరు ఆనందము వేరు ఆనందము ఎలా ఉంటుందో ఆనందము ఇంద్రియ సుఖము కంటే ఉత్కృష్టమైనది అంచేత దానికి పరాన విశేషణం పడేశారు పరానందం చాలా ఉత్కృష్టమైన ఆనందం దాన్ని ఇంద్రియ సుఖములతో సరిపోల్చుట తగదు ఇప్పుడు ఈ ఆనందం ఏ రూపంగా ఉంటుందంటే శాంతి స్వరూపంగా ఉంటుంది ఆనందం శాంతి రూపంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా లోకంలో హ్యాపీ అనగానే ఏం చేస్తారు గెంతులు వేయడం ప్రారంభిస్తారు అంటే ఎవడైనా గెంతులు వేసుకున్నాడంటే అది ఆనందము కాదు అని మీకు నిర్ధారణ సో లెటర్ డ్యాన్స్ అన్నాడు అనుకోండి అది ఆనందము కాదు ఎక్సైట్మెంట్ తప్ప ఆనందము కాదు నేను బోర్డు చూశాను శ్రీకృష్ణుడి గురించి బోర్డు అది శ్రీకృష్ణుడు గీతలో చెప్పిదేమి ఆ బోర్డు ఆ బోర్డు అంటే పెద్ద బోర్డు వెళ్తే కారులో వెళ్తుంటే కనుకుంటుంది మీరు కూడా చూడచ్చు Dance, sing, సింగ్ అండ్ ఫీస్ట్ కృష్ణాష్టమి డే కృష్ణాష్టమి ఏమైనా దగ్గరలో ఉందా ఏమన్నా అయిపోయిందా అయిపోయిందని బోర్డు లేదు అది నాకు కట్టపడే కొంత టైం అయింది కృష్ణాష్టమి అయిపోయింది దాని బోర్డు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ బర్త్ డే డ్యాన్స్ సింగ్ అండ్ ఫీస్ట్ ఫీస్ట్ అంటే నవ ది అంటే మీరు తప్పకుండా భోజనం చేయండి డ్యాన్స్ చేయండి పాడండి దీని పేరు ఎక్సైట్మెంట్ అదే ఆనందం కాదు కృష్ణుడి పేరుతో చేసినా కూడా ఆనందం కాదు ఆనందం ఎప్పుడూ కూడా ఆ మహాశాంతి రూపంగా స్వరూపమునందే ఉంటుంది కాబట్టి ఆత్మ నేను ఆత్మ అంటే నేను అనే అనుభవము మీరు ఆత్మ యొక్క ధర్మాలని దర్శించవచ్చు ఇప్పుడు సముద్రం నుంచి ఇప్పుడు గ గంగీరు అని గంగానది యొక్క ధర్మం గంగానది అంతా పట్టుకురాలేదు కదా ఒకసారి నీళ్ళు గంగ నీళ్ళని సీసాలో మట్టుకొస్తారు గంగానది యొక్క పవిత్రత స్వచ్ఛత ఇత్యాదులన్నీ ఈ కొద్దిపాటి జలములలో మీరు దర్శించగలుగుతారు అదేవిధంగా నేను అనే అనుభవము నేను అనే పదము వేరు నేను అనే సంకల్పం వేరు నేను అనే అనుభవము వేరు వేరంటే బాగా లోతయి కదా అనుభవం ఉంటుంది మనస్సు పైన ఉంటుంది అంతకంటే పైన బాహ్యం ముందు వాక్కుంటుంది కాబట్టి నేను అనే అనుభవం మీకు దాన్ని మీరు పరిశీలిస్తే మీకు సతుచితు తెలుస్తాయి ఆ సచిత్ ఆ శాంతమైన సచ్యే ఆనందము అది ఇంద్రియ సుఖముల కంటే ఉత్కృష్టమైనది కనుక సచిత్ పరానందదియే ఆత్మ అని యుక్తియుక్తంగా అనేక శ్లోకాలలో మనము చూచి ఉన్నాము ఇక బ్రహ్మ బ్రహ్మ అనగానే ఏదో పెద్ద బండరాయిలాగా ఒకటి బ్రహ్మ పదార్థం ఒకటి ఎక్కడో ఉంటుంది అనుకోకూడదు బ్రహ్మ కూడా అట్టిది ఏ తథాపిధం బ్రహ్మ కూడా తథాపిధం అంటే బ్రహ్మ అనేదానికి విశేషణం వేస్తారు ఎందుకంటే ఈ సకల జగత్తుకు కారణము బ్రహ్మ జగత్తు లాంటిదే మళ్ళీ బ్రహ్మ అందుకోసం పరం వేస్తారు ఇప్పుడు జగత్ అంతా దుఃఖం ఉండదు కదా జగత్కారణమైన బ్రహ్మయందు దుఃఖం ఉంటుందని అనుకోకూడదు జగత్తులో దుఃఖం ఉన్నా జగత్కారణమైన బ్రహ్మయందు దుఃఖము ఉండదు జగత్తులో మృత్యు ఉంటుంది మృత్యునా గ్రస్తం జగత్తు కానీ జగత్కారణమైన బ్రహ్మయందు మృత్యు ఉండదు జగత్తులో అజ్ఞానం ఉంటుంది జగత్కారణమైన బ్రహ్మ ఎందు అజ్ఞానం ఉండదు కాబట్టి అజ్ఞానము మృత్యువు దుఃఖములతో నిండి ఉండే జగత్తులకు కారణమైనప్పటికీ ఈ ధర్మములకు అతీతంగా ఉంటుంది కనుక ఆ బ్రహ్మని పరం బ్రహ్మ అది పరం బ్రహ్మ సుప్రీం బ్రహ్మని అయితే ఈ బ్రహ్మ ఏమిటి అదేదో పెద్ద బండరాయిలాగా ఉంటుందని అనుకోవచ్చు ఆ బ్రహ్మ కూడా సత్ ఉన్నది జగత్తు నామరూపాత్మకమైన జగత్తు ఉన్నది కాదు కనబడేది మాత్రమే ఉన్నది బ్రహ్మయే అయితే ఉన్నది అనగానే అది జడ సత్ అని అనుకోకూడదు జడమైన సత్ అని అనుకోకూడదు ఇప్పుడు టేబుల్ ఉన్నది జడమైన ఉన్నది అని అలాగే బ్రహ్మ కూడా ఉన్నది పెద్ద బండరాయి లాంటి బ్రహ్మ ఉన్నది అది జడము అని అనుకోకూడదు అది ఉన్నది ఎలా అయితే నేను తథావిధం అంటున్నారు ఎలా అయితే నేను సత్త అయిన చిత్తైన సత్తో బ్రహ్మ కూడా సత్ సద్రూపమైన చిట్ చిద్రూపమైన సత్ అట్టిదియే బ్రహ్మ కూడా అట్టిదియే మరి ఆనందం మాట ఏమిటి బ్రహ్మ కూడా ఆనందఘనము పరానంద స్వరూపముకో బ్రహ్మణ ఆనంద సో ఇంకా బ్రహ్మానందము సర్వోత్కృష్టమైనది అంతకుమించి ఇంకా ఆనందం అనేది లేదు అనంతమది కాబట్టి ఆత్మ ఎట్టిదియో బ్రహ్మ కూడా అట్టిదియే అయితే ఇక్కడ ప్రారంభమైనటువంటి మనకు వచ్చిన సమస్య ఎక్కడంటే ఆత్మ సచ్చిత్ ఆనందము అని తెలుస్తూ ఉన్నా ఈ సచ్చిదానంద ఆత్మని దేహానికి ముడిపెట్టడం వల్ల దేహము ఎట్టిదియో ఆత్మ అట్టిది అనే భ్రమలో మనం ఉంటాం దేహము అల్పము కాబట్టి ఆత్మ కూడా అల్పము ఆత్మ సచ్చిదానందమా కదా ఆలోచించు అవును నేను అనే అనుభవము అది సచ్చిదానందమే ఎందుకని అదే సత్తు అదే చెతు అదిగే శాంతి కనుక మీరు నేనుగా నిలిచి ఉంటే శాంతి ఎందు ఉంటారు నేను నందు సంకల్ప వికల్పాలే ఉండవు వృత్తులు ఉండవు కనుక అలా శాంతి స్వరూపులే ఆనంద స్వరూపులే ఉంటాం నేను సచ్చిదానంద స్వరూపుడనే జాగ్రత్తగా పరిశీలిస్తే నాకు అసలుగా తెలుస్తూనే ఉంది కానీ నేను అల్పూడను అనే ఒక కండిషన్ చాలా బలమైన ఆగ్రహము అజ్ఞానం వల్ల వచ్చే ఆగ్రహం అలాగే ఉంటుంది బలమైన పట్టు నేను ఆలుకూడను అనేటువంటి బలమైన దృఢమైన అభిప్రాయం మనలో మిగిలిపోయి ఉన్నది ఇంకా బ్రహ్మ బ్రహ్మ దేవుడు దేవుడంటే ఏమిటి ఎక్కడో పరోక్షంగా ఉండేవాడు తాను పరిచ్ఛిన్నుడు దేవుడు పరోక్షుడు దేవుడు సచ్చిదానందుడే నేను సచ్చిదానందు కానీ అంత మాత్రం కదా ఒకటే అయిపోలేదు తేడా ఉన్నది ఏమిటి నేను పరిచ్ఛిన్నుడను దేవుడు పరోక్షుడు దేవుని ఎందు పరోక్షత్వము అంటే దూరంగా ఎక్కడో ఉంది స్వర్గంలాగా స్వర్గం పరోక్షం కదా దేవుడు కూడా పరోక్షమే దేవుని ఎందు పరోక్షత్వము తన ఎందు వీడి రెండూ పెట్టుకుంటాడు మనిషి శాస్త్ర శాస్త్రం జర వాళ్ళని మనం ఏం తప్పు పడతాం వాళ్ళు శాస్త్రం జరగలేదు ఏమీ తెలుసుకోలేదు ఏదో కర్మలో ఏమో చేసుకుంటూ కలక్షేపం చేస్తూ ఉంటారు వాళ్ళకి వెళ్ళి నీకు ఆత్మ తెలియదయా అంటే అంత మనం తప్పు పట్టేందుకు కూడా హక్కు లేదు ఏదో వాళ్ళు నల్ల దూరం నుంచి ఆశీర్వదించడమే తప్ప తప్పు పట్టే హక్కు లేదు కానీ పదేళ్ళు వేదాంతం చదివిన వాడు కూడా ఈ పరిచ్ఛ ప్రభావంలోనే మిగిలి ఉంటే మరి కట్టించే ప్రాబ్లం సో ఇక్కడ శృతులు ఏం చేస్తాయంటే అదే వేదాంతములు ఉపనిషత్తులు ఏం చేస్తాయంటే చూడవ ఇంతవరకు నీకు అర్థమైంది అదే గొప్ప నేను సచ్చిదానంద స్వరూపుడనే పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడే అంతవరకు అర్థమైంది నీకు ఇంకా మిగిలిన సమస్య ఎలా ఏమిటంటే పరమాత్మ పరోక్షము ఒక పెద్ద కండిషనింగ్ ఆగ్రహం పూర్వాగ్రహము కండిషనింగ్ ఒక పెద్ద పూర్వాగ్రహమును నీవు పెట్టుకుని ఉన్నావు పరమాత్మ సత్య పరోక్షుడు ఎక్కడో ఉంటాడు వైకుంఠంలో ఉంటాడు దూరంగా ఉంటాడు ఏదేదో చేస్తూ ఉంటాడు అని ఇలాంటి కండిషనింగ్ పెట్టేసుకుంటాడు ఆ కండిషనింగ్ ఉన్నంత వరకు వీడు ఆ పరమాత్మని భేదబుద్ధితో ఉపాసించడానికి అర్హుడవుతాడే తప్ప ఐక్యాన్ని తెలుసుకుందుకు అర్హుడు కాదు కాదు కర్మకి ఉపాసనకి యోగ్యుడవుతాడే తప్ప జ్ఞానానికి యోగ్యుడు కాకుండా పోతాడు పరమాత్మ వైకుంఠంలో లేదా నీ ముందున్న జగత్తంతకు అధిష్టానముగా గలదు వైకుంఠం నుంచి ముందు జగత్తులోకి పట్టుకునండి పరమాత్మని పైగా జగత్తులోనే ఉండడం కాదో రివాడ నీ హృదయమున్నందు గలదు నీ హృదయ కాబట్టి జగత్తు నుంచి హృదయంలోకి పట్టుకునండి పరమాత్మని నీ హృదయంలో పరమాత్మ ఉంటే ఆ పరమాత్మ సచ్చిదానందమైతే ఆ సచిదానంద నీ హృదయంలో ఉండే సచ్చిదానంద పరమాత్మ కంటే భిన్నంగా సచ్చిదానంద జీవుడు నీవు మిగిలి ఉన్నావా అని అడుగుతాం అడిగితే అవున అవును కదా మళ్ళా పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడై నా హృదయంలోనే ఉంటే ఎన్ని సచ్చిదానందాలు ఉంటాయండి ఒకే హృదయంలోనూ ఒకే హోరలో ఎన్ని కత్తులు ఉంటాయి రెండు ఉంటాయో ఒకటి ఉంటుందా ఒకే కత్తుంది ఒకే హృదయంలో రెండు సచ్చిదానందరం ఉండవు ఒకే సచ్చిదానందం ఉంటుంది ఆ సచిదానందం కాస్త పరమాత్మ అయితే మన నా మాట ఏమిటి నేనే ఉంది నేను గాయబ్బైపోయింది ఆ పరమాత్మలో కలిసిపోయింది అదే ఐక్యం ఐక్యం అంటే పర బ్రహ్మను ఆత్మలో కలిపే ఐక్యం కాదు ఇది పరిచ్ఛిన్న ఆత్మను తీసుకువెళ్ళి పరబ్రహ్మలో కలిపేటువంటి ఐక్యం ఎలా కలుపుతారు తన ఎందుండే పరిచ్ఛిన్నత్వాన్ని పరబ్రహ్మ ఎందుండే పరోక్షత్వాన్ని నిషేధించి ఐక్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అలా ఎస్టాబ్లిష్ చేస్తారు ఐక్యాన్ని కాబట్టి ఇది ఇదంతా కూడా శృతులయందు వేదాంతముల ఎందు ఉపదిశ్యతే శృత్యంతేషు అంత శబ్దాన్ని జాతకార్థం చేసుకోవాలి అంతశబ్దాన్ని మూడు రకాలుగా చెప్పచ్చు ఒకటి వేదమునకు ఆఖరణ ఉంటుంది కనుక వేదాంతము రెండు వేదము యొక్క నిశ్చయము కనుక వేదము కర్మను ఉపాసనము చెప్పినా వేద పరమ తాత్పర్యము జ్ఞానమునందు మాత్రమే ఐక్య జ్ఞానమునందు మాత్రమే కనుక వేదము యొక్క అంతము నిశ్చయము తాత్పర్యము ఉపనిషత్తులలో గలదు కనుక వేదాంతము తర్వాత వేదము శబ్దము శబ్దము అంతమయ్యి వీడు మౌన నిష్టలోకి వెళ్ళిపోయేటువంటి స్థితిని ఉపనిషత్తులు కల్పిస్తాయి కనుక వేద్ శబ్ద ఎండ్స్ శబ్దం ఎం ఎండ్ అయ్యి శబ్ద బ్రహ్మ అతి వర్తతే అని ఉండటంలో వస్తుంది ఆ శబ్ద బ్రహ్మను అంటే శబ్దరూపమైన బ్రహ్మను వేద శబ్దరూపమైన బ్రహ్మ అంటే వేదం దానిని అతివర్తతే అతిథ్యవర్తతే దానిని కూడా దాటివేసి వీడు ఆ మౌనావస్థలో మౌనయ్యైట్లాగొట్టి వలె ఉండిపోతాడు అని దాన్ని వేదము ఆ విధంగా శబ్ద బ్రహ్మ అంతమైపోతుంది జ్ఞానావస్థలకు వచ్చేప్పటికీ అని చెప్పడం కోసం దానిని అంత శబ్దంతో వాడతారు వేదాంత శబ్దం అంటే అది వేర్ వేర్ ద వర్డ్స్ అండ్ ద సైలెన్స్ ఫాలో అది వేదాంతం కాబట్టి ఇంకా వేదాలు వల్లించడాలు అన్నీ పూర్తయ్యాయి అవన్నీ చేసినప్పుడు ఏదో చేయడం ఇక ఇప్పుడు నిశ్చలముగా ఆత్మనిష్ఠుడై ఉంటుంటే అందుకోసం దానికి వేదాంతము అని పేరు వచ్చింది వేదాంతము ఉన్న శృత్యంతమునే ఒకటే నేను ఇలా అవనిస్తూ ఉంటాను మీరేమి దాని గురించి దట్ ఈస్ వెరీ నాత్మ అదేమి సమస్య సో ఆ విధముగా ఉపదేశించబడినది తెలిసిందండి ఇంకొకసారి ప్రతిపదార్థం చెప్తారా ఏమేమి చెప్తే అది బాగా సంస్కృతం బాగా కట్టినట్లు ఉంటుంది ఇథం ఏ యుక్త యుక్తిచే ఆత్మా తాను సచ్యిత్పరానందద్రూపుడు చిద్రూపుడు సర్వోత్కృష్టమైన ఆనందస్వరూపుడు అనీయు పరం బ్రహ్మ సర్వోత్కృష్టమైన బ్రహ్మ తథావిధం అట్టియే అనియు తయో ఆత్మా బ్రహ్మల యొక్క ఐక్యం ఐక్యమును కూడా ఐక్యము కూడా లయ ఉపది ఉపదేశం సమతున్నదీ ఇం సచ్యుత్పరానంద ఆత్మా తిధం పరం బ్రహ్మతయోక్యం శ్రుత్యుపది ేవర్గమధ్యస్థపుత్రాధ్యయన శబ్దవత్ భానేప్యభానం భానస్ ప్రతిబంధేన యుద్య ఇప్పుడు ఆత్మస్వరూపము బ్రహ్మయే అయ్యి ఆత్మా బ్రహ్మా ఆనందమే బ్రహ్మ ఆనందమే రెండింటికే ఏకత్వం ఉన్నప్పుడు మనిషికి ఈ ఆనందము ఎలా అనుభవమునకు వచ్చుటలేదు నా స్వరూపం ఆనందం అయితే దుఃఖం ఎందుకు అనుభవానికి వస్తుంది ఒకడు దుఃఖిస్తూ ఉంటాడు పూజ స్వామికి అన్నారనమాట దుఃఖిస్తూ ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి ఏమోయ్ నీ స్వరూపం ఆనందము సుమా నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు అని చెప్పారనుకోండి వాడు మరింత భోరు ఎందుకంటే ఏదో దుఃఖానికి హేతు ఉండి దుఃఖిస్తున్నారేమో అనుకుంటున్నాడు దుఃఖానికి హేతువు లేకపోగా స్వరూపం ఆనందమై ఉండి దుఃఖిస్తున్నారా అయ్య బాబో ఇంత దుఃఖమా అని మరింత దుఃఖాల్లో పడుతున్నాడు మరి మనిషి స్వరూపం ఆనందమైతే ఈ దుఃఖం ఎందుకు అనుభవానికి వస్తుందంటారు దానికి అంటే ఆ ఆనందాన్ని కప్పివేసే పరిస్థితి అది కనపడకుండా కప్పి వేసే పరిస్థితి ఏదో ఉన్నది అని మనం అనుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా లేడా ఇప్పుడు ఉన్నాడు కదా మరి ఎందుకు కనపడటం ఏదో మేఘాల అడ్డను లేకపోతే మేఘాలయ అడ్డు కానక్కర్లే భూమియే అడ్డవుతుంది భూమి అలా సూర్యుడు వైపు ఉన్న భూమి కాస్త ఇలా తిరిగిందనుకోండి అప్పుడు మీరు భూమికి ఎటువైపు ఉంటారు మీరు సూర్యుడికి చూద్దామంటే ఈ భూమే అడ్డు కాబట్టి ఈ భూమి మళ్ళీ అలా తిరిగిదాకా మీరు ఆగాలి ఎలాగంటే సినిమాకి వెళ్ళారనుకోండి మీరు అలా చూస్తూ ఉంటారు ఈ లోపల ఎవరిలో బిల్లబెల్లాడితో పది మంది టికెట్లు కొనుక్కొని లోపల ప్రవేశిస్తారు వాళ్ళందరికీ సీట్లు చూపిస్తూ ఉంటాడు వాడెవరో వాళ్ళందరూ అలా ఇటు అటు అటు ఇటు నడిచేస్తూ బొమ్మ కనపడకుండా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ బొమ్మ కనపడాలంటే ఏం చేయాలి ఏమి చేసి దేం లేదు యో టు వెయిట్ వాళ్ళు కూర్చునే వరకు అది కనపడమే కనపడదు అలాగే సూర్యుడు కనపడాలి అంటే ఈ భూమి తిరుగుతో తిరుగుతో తిరుగుతో మళ్ళీ అడ్డు తప్పు భూమి అడ్డు తప్పుకునే స్థితి వస్తుంది రేపొద్దున ఏడేపడికి వస్తుంది అప్పటి వరకు అలా వేచి ఉంటేనే మళ్ళీ సూర్యుడిని దర్శనమిస్తాడు కాబట్టి ఏదో ఒక బలమైన ప్రతిబంధకము అడ్డుపడుతుట చేతనే మనము ఈ ఆనంద స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోలేకపోతున్నాము అని ఒక మీమాంసని ఆయన మొదలు దానికి ఓ దృష్టాంతము ఆ దృష్టాంతం కొంచెం చిత్రమైన దృష్టాంతం పంచదిశీకారుడు కొంచెం విలక్షణమైన దృష్టాంతాలు అభిస్తూ ఉంటాడు చూడండి అధ్యే మనం ప్రపంచదని చెప్పేసామా లేదు అధ్యేతృవర్గమధ్యస్థపుత్రధ్యయన శబ్దవత్ భానే అపి అభానం ప్రతిబంధేన యుజ్యతే భానే అది ఆత్మస్వరూపము ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ అభానం అనుభవమునకు రాకుండు ఈయన ఎలా చెప్తారు ఈ నెల వ్యాఖ్యానిస్తారు మరి అది ప్రకాశిస్తూనే ఉన్నా అనుభవానికి రాకుండుట దానికి హేతు ఏమిటై ఉంటుంది భానస్య ప్రకాశము యొక్క ప్రతిబంధేన ప్రతి ప్రకాశమునకు ప్రతిబంధేన ఆటంకము ఉండుతే యుజ్యతే యుక్తము అగుతున్నది ఏమండి ప్రకాశిస్తున్నా కనపడకపోవడం అది చాలా విరోధంగా ఉందే అంటే ఏ విరోధము లేదయా ప్రకాశ ప్రకాశానికి అడు ఉన్నది ఇప్పుడు చెప్పండి విరోధం ఏముంది సూర్యుడు ఉన్నాడా లేడా ఉన్నాడు కనపడుతున్నాడా కనపడట్లేదు అదేమిటి అది విరోధమే అభయ విరోధమేం లేదు ఎందుకని ఉన్నది కనుక దీనికో దృష్టాంతం అది అది ఏంటంటే పది మంది నేను ఒకసారి ఓ వేద పాఠశాలకు వెళ్ళాను మంచి దృష్టాంతమే అనిపించింది నాకు ఓ వేద పాఠశాలకు వెళ్ళాను వాళ్ళు రమ్మంటే వెళ్ళాను ఏదో పాపం వాళ్ళు వేదం చదువుకుంటూ ఉంటారు వాళ్ళని మనం ఎందుకు చేయడం అయినా తప్పనిసరిగా వెళ్ళాను వెళ్తే ఆ గురువు దగ్గర పది మంది విద్యార్థులు ఉన్నారు పది మంది కృష్ణేంద్రవేందే వాళ్ళు వాళ్ళు ఏడు మందులకుని ఇరవై ఏడు వరకు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అలా ఉన్నారు అయితే దాని అంటే అర్థం ఏంటి ఒకడేమో అప్పుడే మొదలు పెట్టిన వాడు ఉన్నాడు వాడు వల్ల వేసుకుంటున్నాడు ఏదో ప్రజాపతి కామని కాంటో ఏదో వల్ల వేసుకుంటున్నాడు ఇంకొకడు బ్రాహ్మణం వల్ల వేసుకుంటున్నాడు ఈ పది మంది కూర్చుని వల్ల వేసుకుంటున్నాడు ఒకే హాల్లో కూర్చుని వల్ల వేసుకుంటున్నాడు గురువుగారు ఎక్కడ కూర్చుని ఆయన ఏదో వల్లే ఆయన వేసుకుంటున్నాడు అది ఎలా ఉందో చెప్పంటారా ఏదో పెద్ద ధ్వని తప్ప కోలాహలం తప్ప ఏది అర్థం కాదు అలా ఉంది పెద్ద ధ్వని వస్తుంది హాల్ నుంచి కానీ ఒక్క పదము మీరు వింటే తెలుస్తుంది ఒక పదము గుర్తుపట్టడానికి వీళ్ళు లేని విధంగా ఉంది ఎందుకంటే అందరూ ఎవరికి చిన్న పద్ధతిలో వాళ్ళు వల్ల వేసేసుకుంటూ ఉన్నారు అందరూ పక్క పక్కన అలా కూడా ఉంటుందా అని నాకు ఆశ్చర్య నేను అడుగుదావా అనుకున్నాను ఏమండి మహాశయ ఇలాగా అందరూ ఇలా వచ్చి మృత్యు ఉందండి అక్కడ ఒకే కూర్చొని అందరూ ఒకే చోట కూర్చొని ఇలా వల్లి వేసేస్తుంటే వీడి చెప్పే మాట పక్కవాడికి పక్కవాడి చెప్పి మాట వీడికి అడ్డుపడదా అని అడుగుదా ఉని పొల్లే వాళ్ళు ఏదో వల్లి వేసుకుంటున్నారు బాగా నోటికి కంటస్థం అయితే చేస్తున్నారు ఏమీ సందేహం లేదు మనం ఈ పిచ్చి ప్రశ్న వాళ్ళని వేసి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలని నేను వేయలేదు ప్రశ్న నాకు ఆ సందేహం అలాగే మిగిలిపోయి అవో అలాంటి పుష్ఠ ఒక ఆయన వింటున్నాడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆ పది మందిలోనూ పది మంది విద్యార్థుల్లో ఆయన కొడుకున్నాడు తన కొడుకు ఏ పర్ణాన్ని వల్లి వేస్తున్నాడో తెలుసుకుందామని మహాజాగ్రత్తగా వింటున్నాడు ఎంత విన్నా ఒక్క ముక్క కూడా అర్థం కాటలేదు ఎందుకంటే వాడు వల్ల వేసుకున్నాడు ఏమీ సందేహం లేదు కానీ ఆ పది మంది ధ్వనిలో ఆ కోలాహలంలో కలిసిపోయి అది అక్కడ ఉంది ఆ ధ్వనిలో వీటి చెప్పే పర్ణం కూడా ఉంది ఉన్నా కూడా అది ఏమీ తెలియటలేదు అనుభవానికి వచ్చుటలేదు సరిగ్గా ఓకే అది దృష్టాంతం ఇప్పుడు చెప్పండి అధ్యేతృవర్గ మధ్యస్థపుత్రాధ్యయన శబ్దవత్ అధ్యేతృ వేదము వల్లించి వారి యొక్క వర్గ సముదాయము యొక్క మధ్యామధ్యయందున్న ముద్రా కొడుకు యొక్క అధ్యయన శబ్దవత్ వేదమును వల్లించే శబ్దము ప్రతిబంధేనా ఆటంకము ఉండుటచే యుజ్యతే యుక్తముగానే ఉన్నది ఏది యుక్తముగా ఉన్నది అంటే ఆత్మస్వరూపము ఆనందమే అయినప్పటికీ అది ఎప్పుడూ ఆనందస్వరూపమైన ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నప్పటికీ మనకు అనుభవమునకు రాకుండుట అది యుక్త అలా చెప్పాలి లేకపోతే ఏమవుతుంది మా అనుభవానికి అలాగేమీ రావట్లేదు కాబట్టి ఆత్మ ఆనంద స్వరూపము కాదు అని వీడు నిర్ణయం చేస్తే అది పెద్ద తప్పు అయిపోతుంది కాబట్టి నీకు అనుభవానికి రావట్లేదు అన్నమాట ఒప్పేసుకుంటున్నాం దాంట్లో సందేహం లేదు కానీ అదే సమయంలో నీ స్వరూపములో మాత్రము ఉన్నదంతా ఆనందమే అనే విషయాన్ని నీవు గుర్తుపట్టాలి అదే అది విరోధం అవదా విరోధమేమీ కాదు ఎందుకంటే నీ స్వరూపభూతమైన ఆనందము నీకు అనుభవానికి రాకుండా ఆటంకము అడ్డంకి ఏదో ఉన్నది అడ్డంకి ఏదో తర్వాత చెప్తాను అడ్డంకి ఏదో ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ నీ కొడుకు చదువుకుంటుంటే విందామని సంతోషిద్దామని నువ్వు వెళ్తే వాడు పది మంది ముద్యలో కూర్చొని మళ్ళీ వేసేస్తూ ఉన్నా నీకేమీ ఒక్క ముక్క కూడా అర్థం కాదు సంతోషం కలగలేదు ఆనందం కలగలేదు అలాగే తెలిసిందండి అధ్యేతువర్గమధ్యస్థపుయ నశవత్ భావేప్యభానం భానస్ ప్రతిబంధేన యుజ్యేతుమానాభిహార నిశ్రుత ఇరవి వ్యామోహైకనిబంధనం తేతు సమానాపుత్రధ్వనిశ్రుత విహానాదిరవిద్యవ్యామోకనిబంధనం తేతు సమానా శ్రృత అనాది అవిద్యాక నిబంధన పుత్రూని వల్లించే శబ్దము వినుత అనే దృష్టాంతమునందు అనగా పుత్రుని వల్లించే ధ్వని వినబడకుముందుటకు సమానాభిహార అందరూ సమాన కాలములో పలుకుట హేతు కారణము పుత్రుడు చెప్పే వేదాన్ని విన్నామని వీడు వెళ్తే తీరా చేస్తే వీడికి వినబడనే లేదండి వాడు చెప్తూనే ఉన్నాడు అయినా తండ్రికి వినపడలేదు ఈ దృష్టాంతంలో తండ్రికి వినబడకపోవడమునకు తస్య అంటే తండ్రికి పుత్రుడు వల్లించే వేదము వినబడకుండుటకు హేతువు ఏమిటి అంటే సమానాభిహార అందరూ సమాన కాలంలో సమాన దేశంలో అందరూ వల్లించేస్తూ ఉన్నారు మీకు ఈ దృష్టాంతం వేదం వల్లింపే అక్కర్లా టైమ్స్ నవ్ అని ఇంగ్లీష్ ఛానల్ ఒకటి ఉంది తొమ్మిది గంటలకి ఓ పెద్ద నోరు ఒకడు దాని యాంకర్ ఒకడు వాడు ప్రశ్న ఎంతసేపు అడుగుతాడో తెలిసినా ఐదు నిమిషాలు ప్రశ్న అడుగుతాడు చాలా గట్టి కంఠం ఇచ్చాడు ఆ కంఠం పెట్టుకుని ప్రశ్నలే అడుగుతూ ఉంటాడు ఆ చెప్పివాడు చెప్దామని కొంచెం ముందుకు వాడిని చెప్పనివ్వకుండా ఇంకో ప్రశ్న అడుగుతాడు వాడు మళ్ళీ చెప్తామనుకుంటే చెప్పలేకుండా ఇంకో ప్రశ్న అడుగుతాడు ఆఖరికి వాడు విసిగెత్తి నన్ను చెప్పనివ్వరా అని ముట్టుకుంటాడు అయినా కూడా ఇంట్లో అడిగేస్తూనే ఉంటాడు ఎవరుని ఏమీ చెప్పనివ్వడు ఆఖరికి ఒకడు అన్నాడు నీ ప్రోగ్రాంలో ఏమీ వినపడటం లేదురా బాబు అన్నాడు ఎవడ అంటే వీడంటాడు మా ప్రోగ్రామ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ నాయిస్ అని అంటుంది ఇట్ లైక్ దాట్ కాబట్టి ఎవరు చెప్పింది ఎవరికీ వినపడదు అందరూ ఒకే సమయంలో నలుగురు చెప్తూ ఉంటే ఎవడు చెప్పింది ఎవరికీ వినపడదు మీకు టీవీ ప్రోగ్రాంలో అది బాగా తెలుస్తూ ఉంటుంది అది కూడా మీరు దృష్టాంతంగా పెట్టుకోవచ్చు దీని పేరు సమానాభిహార సమానే దేశే సమానే కాలే అభిహార ఇప్పుడు నేను పలుకుతుండగానే మీరందరూ కూడా పలికేస్తూ ఉన్నారనుకోండి అప్పుడు ఏదో లవ్లీ పెట్టేటట్టుగా కింద వాళ్ళందరికీ పెద్ద న్యూసెన్స్ ఫీలింగే తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఏమీ ఎవళ్ళకి ఏమీ వినబడదు ఇద ఇద నేను ఇంకా ఇక్కడ ఉన్నదేమో అనుకుంటున్నా లేదు అది బానే ఉంది ఇది కిందకి దారి నాకు కంఠానికి తెలిసిపోతుంది అది ఏ సరిగ్గా ఫీల్ సరిగ్గా అది యాంప్లిఫై చేసుకుందా లేదా అనే సంగతి ఆ కంఠానికి అది అనుభవాలు వచ్చే ఇప్పుడు బాగుంది థ్యాంక్ యూ అది దృష్టాంతం దృష్టాంతం అయ్యాక ఇంకా రాష్ట్రాంతికంగా తిరిగి రావాలి రాష్ట్రాంతికం ఏంటంటే ఇహా ఈ విషయమునందు అనగా ఆత్మస్వరూపము ఆనందఘనమే అయినప్పటికీ అనుభవమునకు రాకుముంత అనే ఈ విషయమునందు అన అవిద్య ఏవా అవిద్య మాత్రమే హేతు దృష్టార్థం చూసాం కదా ఇంకా రాష్ట్రాంతికానికి వస్తే ఇహ ఇది రాష్ట్రాంతికమను అంటే చాలా విదూరంగా ఉందండి ఆత్మేమో ఆనందం అని మీరంటారు అనంత ఆనందం కొద్దిపాటి ఆనందం కూడా కదుకొని కొద్దిపాటి ఆనందం అయితే అది పైకి రాలేదు అదేదో అనుకోవచ్చు అనంతమైన ఆనందం కానీ చూస్తే అస్తమాను దుఃఖమే ఏమిటి ఈ విద్రోరం ఈ ప్రారంభం ఏం బాగుంది దీనికి ఏమిటి కారణమై ఉంటుంది అంటే ఇహ ఈ సందర్భమునందు అంటే ఆత్మస్వరూపమానందముఘనమైనప్పటికీ అనుభవమును కూడా పొందుతా అనే సందర్భమునందు హేతు ఏమిటి అంటే అవిద్య అవిద్య అంటే ఇప్పుడు ప్రతి వాటిలో అజ్ఞానాలు ఉంటాయి ఆ జ్ఞానం కాదు నేను మిమ్మల్ని చైనా భాష వచ్చున్నా కాదు మరి అజ్ఞానమే కదా అలాంటి అజ్ఞానం కాదు చాలా అజ్ఞానాలు ఉంటాయి ప్రతి వాడికైనా నాకు సంస్కృ నాకు వ్యాకరణం వచ్చును తర్కము వచ్చున రా మరి అజ్ఞానం ఉన్నట్టే కదా అలాంటి అజ్ఞానం కాదు అని చెప్పి దీనికి అవిద్య ఉంటాయి చూసారా అలాంటి అజ్ఞానం కాదు ఇది అత్యంత మౌలికమైన అజ్ఞానం మనిషై పుట్టినవా పుట్టినవాడికి అన్నీ తెలుసుకుంటూ ఉండే మనిషికి తనకు తాగుతూ కూడా తెలుసు ఉండాలి కదా ప్రపంచాన్నంతరినీ తెలుసుకుంటాడు తనను తాను తెలుసుకోలేకపోతాడు అలాంటి అజ్ఞానం అత్యంత మౌలికమైన అజ్ఞానం తన గురించి తనకే అజ్ఞానం అలాంటి అజ్ఞానం అంతే దాని ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు ఆ పేరేమంటే అవిద్య ఇంగ్లీష్లో కూడా మామూలుగా అజ్ఞానాన్ని ఇగ్నోరెన్స్ అంటారు ఈ అవిద్యని నెసైన్స్ అంట సైన్స్ అంటే జ్ఞానము కదా అంటే దీనికోసం ప్రత్యేకంగా నెసైన్స్ ఎనీ సైన్స్ ఆ రకమైన పదాన్ని ఒకదాన్ని దీనికోసం పెట్టి పెట్టారు ఈజ్ నాట్ నాలెడ్జ్ సైన్స్కి ఆపోజిట్ నెసైన్స్ ఎన్ఈన్ ఉంటుకెళ్ళి కాబట్టి అది అవిద్య అది హేతు ఈ అవిద్య గురించి రెండు మాటలు చెప్పండి ఎక్కడి నుంచి వస్తుంది అవిద్య ఎప్పటి నుంచి వస్తుంది అనాది ఆది లేనిది ఆది అంటే రెండు అర్థాలు మొదలు కారణము ఈ అవిద్య ఎప్పటి నుంచి వచ్చింది నిన్న వచ్చిందా మొన్న వచ్చిందా అబ్బే అది అనాది దీనికి ఆది ఏమీ లేదు ఇప్పుడు ఎప్పుడైనా సరే జ్ఞానానికి ఆది చెప్పగలుగుతారు కానీ అజ్ఞానానికి ఆది చెప్పలేరు ఓకే ఉదాహరణకి మీకు ఇంగ్లీష్ ఎప్పటి నుంచి వచ్చు అని అడిగారనుకోండి ఏమని చెప్తారు నేను ఐదో తరగతి నుంచి నాకు ఇంగ్లీష్ వచ్చు అని చెప్తారు ఐదో తరగతిలో ఇంగ్లీష్లో మీరు స్కూల్లో జాయిన్ అయి ఉంటారు అప్పటి నుంచి ఇంగ్లీష్ నేను నేర్చుకున్నాను నాకు వచ్చు అని చెప్తారు ఇంగ్లీష్ ఎప్పటి నుంచి రాదు చెప్పండి ఆ ప్రశ్నకి సమాధానం ఉండదు ఎందుకంటే పుట్టేప్పటికే ఇంగ్లీష్ రాదు పూర్వజన్మలో కూడా వచ్చి ఉండదు అంతకు పూర్వజన్మలో కూడా వచ్చిందో లేదో తెలియదు ఈ ఎప్పటి నుంచి రాదు అనే ప్రశ్నకి సమాధానం ఉండదు కాబట్టి దానికి ఆది నిర్ధారితము కాదు అనాది అంటే అన్నోన్ బిగినింగ్ అని అర్థం అంతే తప్ప బిగినింగ్ లెస్ ట్రాన్స్లేట్ చేసినప్పటికీ అనిర్జ్ఞాత ఆదిహి అనాది అంటే అనిర్జ్ఞాత ఆదిహి వెళ్ళకుండా ఆయన అనిర్జ్ఞాత ఆదిహి ఇది ఫలానా మొదలైంది అని ఖచ్చితంగా చెప్పడానికి వీలు లేని అజ్ఞానం అనాది